కీర్తన సంఖ్య మూడు వందల తొమ్మిది ఇంతగా మన్నించి నన్ను నేలుకొంటి విలలోన ఇంతగా నెవ్వరినిక వేడబొయ్యేనయ్యా కలవారిలోన నీవు కలవాడవని నేను కలసిలేనివారిలో కర్మములేనివాడను బలుబులలో నీ దాస్య బలవంతుడనేను ఎలమి మాకిక చూడనేమి గడమయ్యా నెమ్మదిలోని వారిలో నీ కుక్షి లోపలివాడ నమ్మని వెలివారిలో నాస్తికుల వెలివాడ పమ్మి పదస్థులలోన పరమ పదమువాడ ఇమ్మని నిన్నడిగేది యక నేటిదయ్యా ధర్మపువారిలో నీ దయాధర్మపువాడ మర్మపువారిలో నీ మాయల మర్మమువాడ అర్మిలి శ్రీవెంకటేశర్యామివి నీవు నిర్మించినవాడ నేను నెలకొంటినయ్యా